కానీ కర్తృత్వ భోక్తృత్వ నిరాకరణం చాలా కఠినమైన విషయం నుంచి అతనే నీ కోర్టు నుంచి నువ్వు కర్త విధానం భోక్తులు కానీ ఒకడు అనేసి మరొకడు వినేస్తే అలా అనుకోవటం దానికి ఒక ప్రాసెస్ లో ఆ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ కర్తృత్వంతో మొదలట్టు ఫస్ట్ స్టెప్ నేను మొదలుపెట్టాలి భోక్తృత్వంతో మొదలుపెట్టాలి భోక్తృత్వ నిరాకరణ ఎప్పుడైతే అయిపోయిందో కర్తృత్వం తర్వాత జరిపోతుంది మీరు జీవముక్తి అవుతున్నాం కాబట్టి అశమము కాబట్టి కర్తృత్వ నిరాకరణం అవుతుంది తప్పిస్తే కర్మ నిరాకరణం ఉండదు కర్మలు ఉంటాయి నది సము నది కర్తా కాదు మోక్తా కాదు కాబట్టి ప్రవహించడం మానేసి గిరుచుకుపోయిందా ఫిరిజ్ అయిపోయిందా లేదు ప్రవహిస్తున్నది అలాగే అక్షనే జ్ఞాని యొక్క జీవనము ఒక ప్రవాహము ఒక వాయు వీక్షిక వంటిది దానికి ఆ న్యూక్లియస్ కూడా అంటే ఈ ఈ క్రియ యొక్క ఫలం నాకు కావాలి ఈ క్రియను చేసే కర్తను నేను అనే అహంకారం మమకారాలు కర్తృత్వానికే అహంకారం అని భోక్తృత్వానికే మమకారం అని ఈ రెండు ఉంటుంది జ్ఞాని యొక్క జీవితము ఆ నది ప్రవాహం అవ్వలే వాయువు వీచి కవలే ఉంటుంది నది ప్రవహిస్తూ సకల జగత్తు దాని వల్ల ప్రయోజనాన్ని పొందుతుంది వాయువు సకల ప్రాణులు ప్రయోజనాన్ని పొందుతాయి అలాగే జ్ఞాని యొక్క జీవనాన్నించి సమాజమంతా కూడా ప్రయోజనాన్ని పొందుతూ ఉంటుంది అది జీవనముక్త అవస్థితి అదే యోగా స్థితిని వీడు చేరుకుంటారు ఓకే యావత్వత్ ముఖ్య పర్వతే తావత్ ఆయాసేంద్రియం సమాధి ఇక్కడ శంకరుడు ఒక సాధనా మార్గాన్ని బాగా ప్రేమగా చూపిస్తున్నారు ఇది స్లోగా ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది నువ్వు అర్థం చేసుకుని ముందుకు సాహోహించుతో యావద్వత్ ఎంత ఎంతైతే కర్మభ్యతమతే కర్తృత్వ త్యాగం చేసుకుంటావు ఎప్పుడైతే క్రమంగా నేను కర్తలోనే కర్తృత్వం క్రమంగా వదలిపోతాను అంటే అర్థం ఏంటి కర్మలు ఉంటాయి చెప్పిస్తే కర్మల ఎందుకు అభిమానం ఉండదు ఆ విధంగా కర్మల యొక్క ఉపారతి అయిపోతూ కర్మల యొక్క ఉపరతి అంటే ఫిజికల్గా కర్మలు మాదర్శిస్తాడు అది కాదు కర్మలు నడుస్తూ ఉంటాయి కానీ వాటి ఎందుకు కర్తృత్వము ఉంటుంది అయితే మీరు ఇంకొక సత్యం కూడా నేను భోక్తని నేను కర్తని అనేవాడు వాడి బతుకంతా కర్మలే ఉంటాయి కానీ నేను కోక్తని కాను అని ఎప్పుడైతే కర్మ ఫల సన్యాసం చేశారో నైంటీ పర్సెంట్ కర్మలు అవతల పోతాయి ఇంకా టెన్ పర్సెంట్ కర్తృత్వ త్యాగం చేసేస్తే ఈ టెన్ పర్సెంట్ ఉన్న ఉంటాయి లేని త్యాగం చేసిన తర్వాత ఏం ఉంది ఏ కర్మం ఇది ఏ కర్మం మిగలలేదు అనేది ప్రసక్తే కదా కాబట్టి ఇప్పుడు ఆ సూర్యునిలో ఉండే ఈశ్వరుడే ఆ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని సాక్షాత్కరించుకున్న జ్ఞాన్యం సూర్యోదయం దండం పెట్టినప్పుడు పెడతాను ఏమో అన్నం పెడితే అది కర్మైపోతుంది కర్మైపోయాదో దండం పెట్టాడు పుణ్యం వచ్చేసింది పుణ్యం అనుభవించడం కోసం ఇంకో జన్మస్తాయి అలా ఏముండదు కాబట్టి ఆ కర్మల నుండి ఉపరధి క్రమంగా వస్తుంది ఎప్పుడైతే కర్తృత్వం క్రమక్రమంగా సన్నగిల్లుతో ఉంటుందో తావత్ తావత్ ఆ ఏ లెవెర్కి కర్తృత్వం సన్నగిల్లుతుందో భోక్తృత్వం అప్పటికే వెతిపెట్టాడు కనుక తు దట్లేదు వీడికి చిత్తము సమాధీయతే నిరాయాస ఆయాస పడక్కర్లేకపో అంటే సరళంగా తేలికగా మనస్సు ఏకాగ్రమవుతుంది ఇప్పుడు ఇది యావజ్ఞావత్ తావత్ తావత యావజ్జావత్ అంటే ఎంత ఎంత ముందుకు వెళ్తుంటే తావతు ఆ యావజ్జావత్ తావత్ తావత అనే పదప్రయోగం అది సాధకుల యొక్క క్రమ క్రమముగా జరిగే అభివృద్ధిని ఇప్పుడు మీరు కూడా ధ్యానాన్ని అభ్యాసం చేయాలి మీరు కర్మయోగాన్ని కొద్ది గొప్ప చేస్తూనే ఉండాలి మంచిది దాన్ని కొనసాగిస్తూ ధ్యానంలో కూడా ప్రవేశ ప్రవేశిస్తారు ధ్యానం ఎలా ఎందుకంటే యావత్ జాగ్రత్త కావద్దాం క్రమంగా కొంతమంది ఆరంభ శివత్వాన్ని ప్రదర్శిస్తారు మనంగా ఆరంభ శిల్లోనూ ఒక పద ప్రయోగం ఉండదు ఆరంభంలో చాలా ప్రతాపాన్ని ఉత్సాహాన్ని చూపిస్తారు ఓ వారం రోజులుగా ఎప్పటికీ నీలా పడుతున్నారు అలా ఉండకూడదు చూడాలంటే మొదటి రోజు ఐదు నిమిషాలు కదలకుండా కూర్చోవడం ముందు కదలకుండా కూర్చోవడం అభ్యాసం చేయండి కదలకుండా కూర్చోవడం మనస్సు మనస్సు గురించి మెచ్చే చింత చేయగలరు ఐదు నిమిషాలు కదలకుండా కూర్చోండి మొదటి రోజు ఆ రకంగా ఒక వారం చేయం ఐదే నిమిషాలు నేను పొద్దున్నే స్నానం అయిన తర్వాత ఐదు నిమిషాలు కదలకుండా కూర్చుంటాను అది పెద్ద కష్టం కాకూడదు ఒక వారం రోజులు అలా చేయటం ఆ తర్వాత వాటి రోజుల మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది పది నిమిషాల కల్లా కూడా కూర్చుంటాం దీనికి ఎవో విఘ్నం వస్తుంది ఆ విఘ్నాలను మీరు అధిగమిత ఇంట్లో వాళ్ళందరూ నిద్ర లేచిన తర్వాత మీరు నిద్రలు ఇచ్చారు అనుకోండి పది నిమిషాల తర్వాత ఒక నిమిషం చూడమే కష్టం నాతో అమ్మాతో ఒక నిమిషమే కష్టం కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎవరిలో నిద్ర లేవకూడదు మీరు నిద్ర లేచి ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి అలాంటి అవసరం వస్తుంది ఇంకా కలిసి ఇంట్లో వాళ్ళ మీద ఆంక్షలు పెడుతూ కూర్చుంటే అసలు ధ్యానం కొనసాగుతాం కాబట్టి ఆ సమయాన్ని సందర్భాన్ని చూసుకుంటూ పది నిమిషాలు ఈ పది నిమిషాలు ధ్యానం చేయటం కూర్చోవడం కదలకుండా కూర్చోవడం ఇలా ఇలా కదుపుతూ కూర్చోవడం కదలకుండా కూర్చోవడం పది నిమిషాలు అది ఒక వారం రెండు వారాలు చేయండి తర్వాత పదిహేను నిమిషాలు నాలుగు వారాలు చేయండి ఆ రకంగా మీరు ముప్పై నిమిషాలు కదలకుడారు మీకు సిక్స్ మంత్స్ టైం నాకైతే ప్రాజెక్టు వెరీ గుడ్ అసలు మీరు సిక్స్ మంత్స్ దాన్ని ఎక్కడగా ప్రతిరోజు నిలబెడితే ఎటువంటి సాధన కూడా గొప్ప సాధన మనం సిక్స్ మంత్స్ దాకా సిక్స్ కూడా నిలబెట్టలేకపోతున్నాం కాబట్టి ఎక్కడ వేసిన గోంగళి ఎక్కడే ఉందన్న సార్థకం ఉంది కానీ లేకపోతే మీరు సిక్స్ మంత్స్ కనుక చేసినట్లయితే ఎంత గొప్ప ప్రభావమైనా ఉంటుంది ఆ తర్వాత మీకు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కదనకుండా కూర్చోవడం అభ్యాసం అయిన తర్వాత కళ్ళు అర్థ నిమీలితం చేసి కూర్చో అంటే నెక్స్ట్ స్టెప్ కళ్ళు అర్థ నిమీలితం చేసి అలా కూర్చుంటే అక్కడికే మనస్సు ఏకాగ్రత మనం ఇప్పుడు చిన్న అభ్యాసం చేద్దాం మీరేం చేస్తారంటే నడుము నిటాలుగా పెట్టి కూర్చోండి కూర్చున్న కూర్చున్న కూడా కూర్చుని కూర్చోండి నడుము నిటాలుగా పెట్టి కూర్చో మెడ తల నడు ఇవి మూడు ఏక సూత్రంగా ఉండాలి అని శ్రీకృష్ణుడు చెప్పాడు సమము కాజేశ్వరం కింది చేతులు ఇలా ఒళ్ళో పెట్టుకోవాలి పద్మాకారంగా ఎడమి చేయిలో గుడి చేయటం ఎందుకంటే అది చేయి ఇప్పుడు ఏం చేస్తారంటే కళ్ళు తెరిచి ఒకసారి కలర్ను రెండు సార్లు ఒకసారి స్క్వీస్ చేయండి ఇలా చేసి మూడు నాలుగు సార్లు కళ్ళు తెరిచి మూసి ఇప్పుడు మెల్లగా సగమే ముయాలి కన్ను కన్ను సగమే ముయాలి సగం అంటే ఎలాగండి సగం ఎలా తెలుస్తుందని ఇలాంటి ప్రశ్నలు ఏమై కానీ మనస్సు వేస్తున్నటువంటి ప్రశ్నలు అంటే మనసు అప్పుడే ఆటంకాలు పెడుతుందన్నమాట సగం అంటే ఉడికే కుంఛాయిగా సగం అని ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎటు వచ్చి కళ్ళ కనుదెప్పని నొక్కేయకుండగా ఉంచాలి అలాగా ఆనేయా లేదా అన్నట్టుగా కేవలము సగమే కను కనులు పోయి అర్ధ నిమీలిత నేత్రుడిగా ఉండాలి తెలుగులో దీన్నే అరమోప్పు కన్నులు అని అంటారు అంటే అంత ముందుగా అభ్యాసం చేయడానికి మీరు అంతకంటే తర్వాత మిగతా ఉన్న తర్వాత వస్తారు అరమోట్పు కన్నులతో నేను ఈ విధంగా కదలకుండగా కూర్చుంటాను పెదవులపై ఒక చిన్న చిరునవ్వుని వెలయించండి చిరునవ్వు నవ్వడానికేం భాగ్యం ఇంక హత్య అంటే ఇలా నడువు నిటాలుగా పెట్టింది చేతులేమో మద్మాకారంగా ఉండిగా పెట్టింది అరమోడ్పు కన్ను నుంచి చిరునవ్వుతోటి నేను కదలకుండగా ఇలాగా పది నిమిషాలు కూర్చుంటాను మీకు ఏమైనా బయట నుంచి శబ్దాలు కనపడతాయనుకోండి అది మీరు డిస్టర్బెన్స్ అని ఏ క్షణంలో అనుకుంటారో ఆ క్షణంలోనే మనస్సు యొక్క ఏకాగ్రత చేయిపోతుంది డిస్టర్బెన్స్ అని అనుకోవద్దు మనస్సుతో రెసిస్ట్ చేయద్దు చిరునవ్వుతోటి అన్ని శబ్దాలను కూడా మీరు యాక్సెప్ట్ చేసేయండి అంటే యాక్సెప్టెడ్ ఒకసారి యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఏది డిస్టర్బెన్స్ కాదు చిరునవ్వు యొక్క అర్థమేది తొందర పెడుతుంది ఐదేమో ఐదు నిమిషాలు అది తొందర పెడుతుంది తొందర పెడితే ఆ మనస్సు చూసి సాక్షిగా చూసి చిరునవ్వున వాడి అంతే ఆ మనస్సు నేమనద్దు మనస్సు తర్వాత ఏమిటి అని అంటుంది ఏదో ఒకదానికి వెయిట్ చేస్తూ ఉండడం మనస్సు యొక్క లక్షణం అలా అన్నప్పుడు మీరు మనస్సుకేసి సాక్షిగా చూసి ఒక చిరునవ్వు నవ్వండ్ దాన్ని మీరు కండెమ్ చేయొద్దు సపోర్ట్ చేయొద్దు ఇప్పుడు మెల్లగా కంటూలో తెరవాలి మెల్లగా తెరవాలి ఏదో ముప్పలోకి పోతున్నట్టుగా హఠాత్తుగా తెరవ ఏం మీరు ఆల్రెడీ ఐదు నిమిషాలు మీరు సమాధిలో గడిపారు నేను చెప్పింది కరెక్టే ఉంటాను ఐదు నిమిషాలు సమాధిలో పెడితే ఏకాగ్రమైన చెప్పుకున్న బట్టు గడిపారు ఏమంటుంది కష్టం ఇంత మాత్రం ఇంత మాత్రం పని దీని మీద ఇంత డెవలప్మెంట్స్ అన్న తర్వాత వస్తాయి ముందు అసలు ప్రారంభం చేసి మళ్ళీ శనివారం క్లాస్కి వచ్చే వరకు కూడా రోజుకి ఐదు నిమిషాలు మీకు చేతనైతే మూడు రోజులు నాలుగు రోజులు అయిన తర్వాత పది నిమిషాలకు పెంచినా సరిపోతుంది అంతకంటే మీరు చేయ అక్కర్లేదు రోజు రెండుసార్లు చేస్తే మీరు యోగారూఢిలో ఎక్కుతాయి ఒక్కసారి చేసినా సంతోషం ఆ విధంగా ఏకాగ్రత చేయటం అభ్యాసం చేయాలి ముందే నిరంతరంగా అలాగ మనస్సులో ఆలోచనల ప్రవాహం తామర తుంపనలాగా ఉండకూడదు అది మనసుకు ఆరోగ్యం కాదు ఆ మనస్సుకు ఒక ప్రసన్నత ఏకాగ్రత వస్తుంటే అప్పుడప్పుడు మనస్సు రిలాక్స్ అవుతుంది చాలా డీప్ గా రిలాక్స్ అవుతుంది అంట్లోనే స్ట్రెస్ అంతా పోతుంది కాబట్టి యావత్ యావత్ తావత్ తావత్ ఇలా కొంతసేపు కూర్చుంటే సంసారాసక్తి తగ్గుతుంది సాధారణంగా మనం గృహస్థులు ఎలా ఉన్నారంటే సంసారం మీద చాలా భయంకరమైన ఆసక్తిని పెంచుకుని కూర్చుంటాం నా ఇల్లు నా వాతి నా డబ్బు నా పెన్షను నా అకౌంట్లు నా కొడుకులు కోళ్ళు మనవాళ్ళు ముమ్మడి మనవాళ్ళు ఇలాగా సంసార ఆసక్తిని పెంచేసి కూర్చుంటారు వాళ్ళు ఎవరికీ మనం అర్థం లేదు మనం వాళ్ళకేసే అస్తమాను చూస్తూ కాలక్షం చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ సంసారంలో పడిపోతూ ఉంటారు వాళ్ళ హడంలో వాళ్ళు ఉంటారు మనకేసి చూడటానికే వాళ్ళు బట్టయి మనం అన్ని వదులుకొని కూర్చొని ఇంకా అందరికీ చూస్తూ మనం ఇంకా అభిషేకం చేస్తాం అలా ఉండిపోవాలి సంసారాశక్తి పోవాలి అంటే కర్మయోగాన్ని చేసుకుంటూ ధ్యాన యోగాన్ని అభ్యాసం ఉండాలి యావత్ యావత్ తావత్ అలా నిత్యం అభ్యాసం చేయాలి అలా చేస్తే ఎవరు అవుతుంది నిరాయాసే ఏం కష్టపడిపోవాలి ఇంట్లో ఏమా కష్టమైంది ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే ఎన్ని పాటలు పాడాలో అన్ని పాటలు ఉన్న డబ్బుతోటి సంతృప్తిగా నేను ఉంటాను అని వాడు అనుకుంటే ఎంత డబ్బు కావాలని మనిషి బ్రతకడానికి ఎంత డబ్బు కావాలి చాలా సరళం ఓర్వాలకు ఒక కోటీశ్వరు ఆయన చెప్పు భయం వేస్తూ ఉంటుంది కోటిష్టరుడు భయం ఉంటుంది సాధారణంగా కోటీశ్వరుడు అంటే భయంతోనే ఉంటుంది ఒక మహాత్ముడు భిక్షణ పిలిచాడు భిక్షించి ఎవరి భయం అంటే తిరిగి చెప్పరాని భయం వేస్తూ ఉంటుంది ఎప్పుడూనో ఏమిటంటారు దీనికి ఉపాయం ఏమిటని చాలా లేదు అంటే ఆయన ఎక్కడో నువ్వు ఒక వారం రోజులు వండుకు తిను అని చెప్పి వండుకు తిను సహాయం అడగ ఏదైనా ఉప్పు తగ్గి తక్కువ ఉప్పు వేదలు ఉప్పు వండుకు నీ అంతటా నువ్వు ముందు రెండు మూడు రోజులు ఏర్పాట్లు చేసుకో ఏర్పాట్లన్నీ సరిపడ్డాయని నీకు సంతోషం కలిగిన తర్వాత మొదలుపెట్టే సాధన వారం రోజులు వండుకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వండుకు ఇంత పని చేయి వారం రోజుల తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను వారం రోజుల తర్వాత వచ్చాను భయం అంతా పోయిందని ఎలా పోయిందంటే ముందుకు తిన్నప్పుడు వాళ్ళకి తెలుసు కడుపుకే పట్టెడన్నం ఉంటే చాలు ఏమీ అక్షర్లేదు కోట్లు అక్కర్లేదు లక్షలు అక్షర్లేదు వేలు కూడా అక్కర్లేదు పట్టెడన్నం ఉంటే రెండు కోట్ల మనిషి సుఖంగా బతికేస్తాడు అనే ఒక పరమ సత్యం వాడికి అవగాహనకి వచ్చింది ఎప్పుడైతే అసత్యం అనుభవానికి వచ్చిందో భయపోయిందో అంత సరళంగా ఉంది కాబట్టి నిరాయాసస్య ధ్యానం చేయడానికి ఆయాసం కోసం కానీ మీరు ఇలాగా రోడ్డు కొద్దిసేపు ధ్యానం చేస్తుంటే జితేంద్రియస్య వాడు జితేంద్రియుడైపోతాడు ఇంద్రియ జయమైపోతాడు ఇప్పుడు మనకేమిటి ఎప్పుడూ ఏదో నోట్లో వేసుకొని దాన్ని నవ్వుతూ ఉండడం అయితే ఎప్పుడూ ఏదో చూస్తూ ఉండడం ఇటుకేసి అటుకేసి వాడిని అదే ఎప్పుడు ఎవరితోటో మాట్లాడుతూ ఉండడం ఈ విధంగా ఇంద్రియాల ద్వారా మనం సంసారంలో విహరిస్తూ ఉంటాం దాంతో మన ఇంద్రియాలు మన వశంలో ఉంటాం ఎప్పుడు కట్టేసుకోవడం నడువు కట్ మెడలో రుద్రాక్షమాలు వేసుకున్నట్టుగా సెల్ ఫోన్ వేసేసుకోవటం రుద్రాక్ష వేసుకున్నట్టుగా వేసుకుంటాం మెడకు వేసుకునేందుకు వ్యవస్థ ఉండాలి మెడలో సెల్ ఫోన్ వేసేసుకుంటే పొద్దున్న నుంచి పడుకునేదాకా అలా మాట్లాడుకునే నాక్ష ఆ ఇంద్రియం అదే పనిగా ఈ విధంగా ఇంద్రియాల ద్వారా మనస్సు పని పది విధాలకు అనుభూతిస్తూ సో అలా ఉండకూడదు ఇలా ధ్యానంలో ఉంటే ఆ ఇంద్రియాలకు ఉండే ఆ చాంచల్యం కెథలీషియస్నెస్ అంట అది తగ్గుతుంది ఆ చంచలత్వం తగ్గుతుంది తగ్గి ఎప్పుడైతే ఇంద్రియములు కొంత స్థిరత్వాన్ని సంపాదించుకుంటాయో యావద్కు తావత్తామంది స్లోలీ కంగారు పడాల్సిందే లేదు అప్పుడు చిత్తము సమాధీయతే చిత్తము ఏకాగ్రమైపోతుంది ఈ సమాధానం వల్లది శమ శమోదమ శాంతోదాంత స్థితి సిద్ధాంత సమాహితం హుద్ధ ఆరో లక్షమం సో శమదమాది శక్త సంపత్తిలో ఆరోగ్య చాలా ముఖ్యమే చిత్తం ఎప్పుడైతే ఏకాగ్రతని సంపాదించుకుందో నేను యోగారూహలు అయిపోయాయి ఎందుకంటే దేవుడు చిత్తము యొక్క ఏకాగ్రత స్థితికే దేవుడు అంటాడు అదే దేవుడు ఉంటాయి సాధారణంగా మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు ఎక్కడో ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు వైకుంఠంలో ఉంటాడంటే ఎక్కడ లేడమే కదా ఏమంటే ఈ ఈ పితప కాలం ఇది కలికాలం ఇది కలికాలంలో ఉండడు కృతయుగంలో ఉంటాడని ఇక్కడ ఉన్నాడు కృతయుగంలో ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలని ఈ కలియుగం ఇప్పట్లో తెలియడేం కాదు ఇది మనం చుట్టుముట్టూ ఉండగా ఈ కలియుగం పూర్తి కాదు ఈ కొత్త ఎప్పుడు పూర్తి ఎప్పుడు కృతయుగం వచ్చాక ఏ ఏ రూపంలో ఉంటాడో కాబట్టి కాబట్టి దేవుడు అనేవాడు ఎక్కడో దూరంగా మరో కాలంలో లేడు ఇప్పుడు ఇక్కడ ఉంటే వాడు దేవుడు అవుతాడు ఇప్పుడు ఇక్కడ లేకపోతే వాడు దేవుడే కాపుతాడుతాడు కాబట్టి దేవుడు హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు ఆ దేవుణ్ణి మనస్సు యొక్క వాసనల యొక్క వాసనలు ఆ వాసనలను బట్టి నిర్మాణమయ్యేటువంటి ఒక అడ్డు ఆపు సంకల్పముల ప్రవాహము ఆ దేవుణ్ణి కప్పి వేసి ఆ పరిస్థితిని మీరు ధ్యాన యోగం ద్వారా సరిదిద్దవచ్చు సో జితే అసె చిత్తం సమాధీయతే తయోగారూహోభవతి అంటే మీకు ఎప్పుడైతే చిత్తం ఏకాగ్రం అయిపోయిందో వాడు యోగారూహం అయిపోతాడు కోణమేం వెళ్ళిపోయింది యోగారూహలు అయిపోతుంది యోగాలు అంటే ఏమిటి ఆ చిత్రం యొక్క ఏకాగ్రతని పట్టుకున్నాడు అంటే వాటిలో ఒక సాత్వికత వచ్చేస్తుంది ఒక సరళమైన జీవనం వచ్చేస్తుంది చాలా సింపుల్ గా చాలా ఆనందంగా హ్యాపీగా వెతికేస్తుంది లక్షలు కోట్లు ఉన్నవాళ్ళు గెలగలాడుపుతూ ఉంటారు సంసార సమస్యలతో వీటి దగ్గర ఏమేమి ఉండదో జోలి వేసుకుని ఇటువంటి తిరుగుతూ మధ్యాహ్నం భోజనం చేస్తాను రాత్రి భోజనం ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలీదు మహానందంగా వెళ్ళేస్తుంటారు అస్తితో అంతా కూడా మనస్సుని బట్టుంది మన ఏవో మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయ బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం మన మీకు సంసార బంధం కలిగించినా మోక్షాన్ని మీకు అనుగ్రహించినా మనస్సు మీద ఆధారపడుతుంది ఏ తంపు మనకి దేవుణ్ణి మూసేసి పెట్టిందో అదే తంతు ఆ తలుపే కాబట్టి మనస్సు అనే తలుపు దేవుణ్ణి కత్తి పెట్టింది అదే మనస్సుని ఏకాగ్రత సమాధానం సంపాదించేస్తే ఆ మనస్సు ద్వారానే మనకి యొక్క సాక్షాత్కారం అయిపోతుంది తా సోక్తం నైతానుషం బ్రాహ్మణ్యాస్తివిథైకత సమత సత్యత కే స్థితి దండనిధా త్రివాక్ష శాంతి పర్వం మహాభారతం శాంతి పర్వం శంకర భగవత్ పదం గీత భాషల్లోనూ ఇతర భాషల్లోనూ కూడా మహాభారతం శాంతి పర్వంలో మోక్షధర్మ పర్వము అనే అవాంతర పర్వము గలదు శాంతి పర్వం చాలా పెద్దది అంటూ రాజధర్మ పర్వము ఆపత్ ధర్మ పర్వ మోక్ష ధర్మ పర్వ అన్ని మూడు పర్వాలు ఉన్నాయి అంటే రాజధర్మ పర్వం మనం ఏం చేస్తాం రాజధర్మాలనే పొలిటికల్ లీడర్స్ చదవాలి వాళ్ళని చెప్పాలి పాఠం రాజధర్మ పర్వం వల్ల మనకే ఉపయోగం ఉంటుంది సో అలాగే ఆపద్ధర్మ పర్వం కూడా అంత పెద్ద నిత్య నిత్యంలో ఉపయోగం ఏర్పడింది కాదు మోక్షధర్మ పర్వ అది సాధకులకి పేదా జరుగుతుంది చాలా ముఖ్యం దాని నుంచి వచ్చింది ఈ శ్లోకం ఈ శ్లోకం వాళ్ళ గొప్పది తలుచుగా దీన్ని పోర్చేస్తారు విద్వాంసం నైకాదృశం బ్రాహ్మణ శాస్తి విత్తం వీడు బ్రహ్మవి బ్రహ్మవేత్త అంటే యోగాలూషుడైనా అయి ఉంటాడు లేకపోతే యోగాన్ని ఆలురుక్షుడు ఉంటాడు ఇదేనా కానీ అదే సాధ్యం కానీ సాధన విత్తం నాస్తి ఇటువంటి సంపద మరొకటి లేదు లోకంలో జనులు ఏమనుకుంటారంటే సంపద అంటే మామూలుగా రియల్ ఎస్టేట్ అని క్యాస్ట్ అని బంగారం అని ఆభరణాలని ఇవి ఎందు వాక్యలే అని ఇవన్నీ సంపదలు అనుకుంటారు లేకపోతే కొడుకులు గొడవలు మనవాళ్ళు వీళ్ళందరూ సంపదలు అమ్ముకుంటారు అదొక పెద్ద వ్యమో అవి ఉంటాయి వాటిని ఎప్పుడేమీ తీసేసేయాల్సింది వాటి స్థలంలో ఉంటాయి కానీ అవి సంపద కాదు వాటి ఏదో ఆసక్తి పెంచుకుంటే సంపద మాట దేవుదేవు బంధం కూడా ఒక ఆయన బంగారాన్ని సంపాదించాడు విదేశానికి వెళ్ళి బంగారాన్ని సంపాదించాడు ఆ మళ్ళీ స్వదేశానికి వస్తున్నాడు ఆ బంగారం ఈ బంగారం కనుక దాన్ని ఏదో నూటల్లో కంటే జేవులు పెట్టుకుంటే ఎవడైనా కాజేస్తే ఆ షిప్ లో షిప్ లో వస్తున్నాడు ఎవరు షిప్లో వచ్చేవారు కదా షిప్లో వెయ్యి మంది ప్రయాణం చేస్తారు దాంట్లో కూడా దొంగలు ఉంటారు షిప్కి ఎక్కేప్పుడు కాద్యస్తే అవుతుంది ప్రమాదం కదా కాబట్టి రెండు మూడు కేజీల బంగారం సంపాదించాడు దాన్నంతానే బెల్ట్ కింద తయారు చేసి బెల్ట్ కింద పెట్టుకున్నాడు బెల్ట్ ఉంటుంది ఎంత కదా బెల్ట్ కింద పెట్టుకుని మామూలుగా చూసి వాళ్ళు ఏమో ఉంటారు ఇదేమో నడిచేందుకు మాత్రం ఏదో ఏదో స్తబ్దంగా నడుస్తున్నా చూపిస్తే వేగంగా అడుగు లేదు ఎందుకంటే బరువు ఇక్కడ మూడు నాలుగు బరువు పెట్టుకుంటే ఇంకేం నడుస్తాడు మామూలుగా ఏదో కాలక్షేపం చేసుకున్నాడు కానీ బంగారం మాత్రం సేఫ్గా ఉంది ఇంత తుఫాన్ వచ్చి ఈ ఓడ పదిలిపోయింది రెండు వేలు ఆ సముద్రంలో ఎలా పడ్డాడు ఈ బెల్త్ బరువులు ఎక్కువ కింద మన సంసారాలు అలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పోగేస్తే ఆ బరువు వీటి కిందకి రాగేస్తుంది మనం చూస్తున్నాం కదండి న్యూస్ పేపర్ సమాజం కాబట్టి ఈ సంసారాశక్తి ఇది సంపద కాద అది సంపద కాదు సంపదే సంపదే పోను మీరు చెప్పండి సంపద ఏటో చెప్పదు సంపద అసలు లేనే లేదు ఎలాగంటే సంపద యథ ఎలాగంటిదంటే ఏకత మమత సత్యత సత్యానికి అనుగుణంగా జీవించాలి సత్యాన్వేషణలో జీవితాన్ని చూసుకోవాలి సత్యం ఎంత విలువైందంటే సత్యం కోసం ఒక జీవితాన్నంతరీ ధారపోసినా కూడా నష్టమే అది లాభదాయకమే ఇట్ ఇస్ వక్త్ సత్యం ఏమిటి అసత్యము అహం బ్రహ్మాస్మి అది సత్యం ఓకే ఈ సత్యాన్ని అనుభవంలో ఎలా ప్రకటించాలి నిత్య జీవితానుభవంలో సమాత సర్వమునందు సమత్వాన్ని కలిగి ఉండాలి ఇదంతా గీతాల్లో చాలా తరచుగా వస్తూ ఉంటుంది సమత్వము అంటే ఆపోజిట్స్ ఉంటాయి పరస్పర విరుద్ధములైన స్థితులు ఉంటాయి సుఖము దుఃఖము అని ఉంటాయి మా అలాంటూ సుఖం పార్టీ పార్టీ సెలబ్రేషన్ పెద్ద సెలబ్రేషన్ పండగ సాహం సుఖానికి దుఃఖం వస్తే అయ్యో అయ్యో అయో అయ్యో మీరు హడావిడి చేసేసి దుఃఖం వస్తే పురిగిపోయి ఇంత దుఃఖం ఇంకా మనకి రాలేదని భోగభోగమే ఏడ్ చేసుకోండి అంటే ఆ రెస్పాన్సెస్ ఎలా ఉంటాయంటే ఆపోజిట్ గా ఉంటాయన్నమాట రెస్పాన్సెస్ అలా కాకుండా సుఖ దుఃఖములైన సమమైన స్పందన సుఖం వస్తే ఈశ్వరుని అనుగ్రహములో వచ్చింది నా ప్రతిభ ఏమీ ఇంట్లో లేదు అని ఆ సుఖాన్ని స్వీకరించి తనకు వచ్చినటువంటి భాగ్యాన్ని నలుగురుతో కలిసి పంచుకుని సరళంగా సుఖం వచ్చింది కదా అని వ్యక్తులు వేసేవి దుఃఖం వచ్చింది కదా అని సరే అని దుఃఖం వెంబడి దుఃఖం వస్తుంది కానీ ఇది కూడా ఈశ్వర ప్రసాదమే ఇప్పుడు ప్రాస్పెరిటీ ఇస్ డివైడ్ అడ్వర్సిటీ ఇస్ ఈక్వల్లీ డివైడ్ అన్నాడు ఓ మహాకర్ కాబట్టి అడ్వర్సిటీ కూడా దైవం వచ్చింది అది కూడా ఈశ్వర ప్రసాదమే అని ఒక విషయం ఒక ధైర్యంతో సమత్వంతో ఆ దుఃఖాన్ని కూడా స్వీకరిస్తాడు దీన్ని సమత సుఖ దుఃఖంలో ఇక్కడ నినాడు చాలా ఉంటాయి పుణ్యపాపంలో ఎవరైనా పుణ్యం చేసుకుంటున్నారనుకోండి ఆశీర్వదించారు సుఖం ఎక్కడైనా దోషం ఉందనుకోండి ఇంకా అక్కడి నుంచి ప్యానిక్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ప్రపంచం ఉందా చెడిపోయింది అంతటా ఆరంగం వచ్చేసింది ఇలా వచ్చేసింది అలా వచ్చేసింది అని వీడు టెంపరేచర్ పెరిగిపోయి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి అలాగే రకంగా పుణ్యం ఉంది ఉంది కాబట్టి ఈ ద్వంద్వము ఎలా ఒక సమత్వాన్ని కలిగి తర్వాత ఏకత సత్యము అద్వితీయం సత్ సాధారణంగా లోకంలో ఎలా ఉంటారంటే ఈశ్వరుల్ని పూజిస్తారు కానీ దేవుళ్ళని మేము పూజిస్తున్నాం అనుకుంటాం ఒకే ఈశ్వరుడు పలు రూపాల్లో ఉంటాడు మనం అనేక రూపాల్లో ఒకే ఈశ్వరుని ఆరాధిస్తున్నాము అని తెలుసుకో దేవుళ్ళని పూజిస్తున్నాం సో ఈ దేవుని ప్రపూజించాం ఆ దేవుణ్ణి అప్రంపూజించావు అని ఒక బహుదేవతావాదమే సత్యమా అన్న ప్రతి భ్రమలో ఉంటాం అది సరికా దానివల్ల మనస్సుకి తీవ్రమైన విక్షేపం వచ్చు భయాలు కూడా వస్తాయి ఇప్పుడు మాత్రం ఈ దేవుని ఈ దేవుడు మనం వైపు ఉండొచ్చు కాబట్టి ఆ దేవుణ్ణి చేయలేక మనం ఏం అపూర్చుతాడు ఏ దేవుడు ఏ అనేవాడు బానే ఉంటాడు ఏదో ఒకళ్ళిద్దరు దేవుళ్ళని పూజించిన ఇంకో ఇద్దరు ముగ్గురు దేవునికి భయపడుతూ వెళతావశ అది అనవసరం భయపడడం కోసమా పూజలు అన్నీ సో భయాన్ని నివారించడం కోసం కావాలి కానీ భయ భయాన్ని మరింత భయాన్ని పెంచేదానికి పూజలన్నీ అవసరం కదా కాదు దురదృష్ట వశాపు ఆ ఏకత్వం తెలియకపోవడం చేత బహుదేవతావాదమైన సత్యమేమో అనుకునే భ్రమలో మానవుడు అలా ఉండదు అంతేకాదు ఏకత్వం అంటే అనేక దేవతలు ఉపయిష్టరులు అంతత్వ తాగారు యొక్క అభేదం కూడా పర్వసత్యం దాన్ని కూడా తెలుసుకోవాలి నేను ఈశ్వరుని యొక్క ఒక అంశం అని అర్థం చేసుకోవాలి ప్రస్తుతానికి భేద బుద్ధి ఉన్నంతకాలం ఈశ్వరుని యొక్క అంశం భేద బుద్ధి తొలగిపోతే నేనే ఈశ్వరుడు ఈశ్వరుడే నేను ఏకత ఇవన్నీ నీ సంపద ఏకత సమత సత్యత ఇంకా ఏమిటి సంపద శీలము సత్యీలమును అంటే ప్రేమ సత్యము దయా ఇలాంటివి కలిగి ఉండాలి కానీ చామీని పుకార్లు వ్యాప్తి చెందేట్లాగే చేయటం వీళ్ళ గురించి వాళ్ళ గురించి లేనిపోని కొండెమ్ములు చెప్పుట ఇవన్నీ కూడా ఆ శీలాదికి విరుద్ధములైన అంశాలు అంటే ఏది శీలం కాదో చెప్తున్నాం ఏమి శీలం కాదు అలా కాకుండా ఎదుటి వాడిలో దోషాన్ని పక్కన పెట్టి వాడిలో మనం గ్రహించటం మంచిని దర్శించటం మంచిని వృద్ధి చేయటం ఒక మహాత్ముడు ఈ లోకంలో రెండే మతాలు ఉన్నాయి ఒకటి మంచి అనుకోచాడు కాబట్టి చెడు అనే మతం మనం కొట్టు మంచి అనే మతం మనం తీసుకుందాం అని అన్నాడు మహాకవి సో ఆ రకంగా శీలము అంటే దాని శీలము అంటారు తర్వాత స్థితి ఊరికే నిరంతరం పరుగులు తీస్తూ ఈ పని అయితే ఆ పని ఆ పని ఈ పని అని అలా ఉండడం అంటే ధ్యానంలో నిష్టగా కదరకుండా ఉండడం స్థిర సుఖం దాన్ని స్థితిహీనం స్థిరంగా సుఖంగా ఉండటం సుఖం అంటే ఇప్పుడు యోగ యోగ దర్శనంలో యోగ దర్శనంలో పతంజలి మహర్షి స్థిర సుఖమాసనం అని చెప్పాడు ఆయన ఉష్ణ్వాసనం క్రౌంచాసనం మయూరాసనం ఇలాంటివైనా చెప్పలేదు మీరు ఉష్ణ్వాసనం వేశారనుకోండి పది సెకండ్ ఇరవై సెకండ్లు ఆ పొజిషన్ నిలబెట్టేప్పటికీ మీకు ఇంకా దాని నుంచి పెట్టుకుంటాం ధ్యానానికి పనికిరా ధ్యానానికి ఎటువంటి ఆసనం ఉండాలి ఇంకొకసారి ఆసనంలో కూర్చుంటే ఇంకా దాని గురించి మనస్సు డిస్టర్బ్ కాకూడదు అలా ఉండాలి అటువంటి ఆసనమే చెప్పండి స్థిర సుఖం ఆసనం ఎందుకంటే ఆసనంలో మనం నిలిచి ఉండాలి ఫిజికల్ గా నిలిచి ఉంటే తర్వాత మనస్సు తన స్వరూపమైన ఆత్మయాన్ని నిలిచి ఉంటుంది నిలిచి ఉండటం ధ్యానము దానిని మించిన సంపద లేదు స్థితి దండ నిధానం దండ నిధానము అంటే కొంతమంది ఎలా ఉంటారంటే వారు చేసిన తప్పుకి నేను పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని ఒక ద్వారణలో ఉంటాను ఆఫీసులో ఉండేప్పుడు తప్పదేమో నాకు తెలియదు కొంత అవసరమైతే అవచ్చు గృహంలో కూడా నువ్వు తప్పు చేసేవా నేను నేను శిక్ష వేస్తున్నాను ముఖ్యంగా అధికారులు రాజులు క్షత్రియులకి ఆ రాజ్యాధికారాన్ని చేసే సందర్భంలో ఎటువంటి అటువంటి అవకాశాలు ఉంటాయి పరిస్థితులు సో ఇక్కడ ఇంకా ఈ అధికారాలు ఇవన్నీ కూడా విధులు పెట్టేసి ఇక నేను ఎవళ్ళని శిక్షించను ఎవరిని పోషించను నిధానం పక్కన పెట్టేస్తాను దండము అంటే శిక్ష శిక్ష అమలు చేయట దాన్ని పక్కన ఏదో ఒకటి కింద చేసినంత కాలం చేశాను అయిపోయింది ఇంక ఇప్పుడే పక్కన పెట్టేసాను దండ నిదానం అంట ఆర్జవం అంటే రుతుస్వభావంకు కలిగి ఉందట అంటే వాళ్ళందరూ ఉంచుకోవడం ఇలాంటి పొరపాట్లు చేయకూడదు తర్వాత వీటి తింటూ వాడిని తలగి వాడితో వీడి తలకి మురుగట్టడాలు కొండెకులు చెప్పుట ఆ తర్వాత అసత్యాలని ప్రచారం చేయటం పుకార్లను ప్రచారం చేయటం ఇలాంటి ఋతుస్వభావాన్ని కలిగి ఉండాలి స్ట్రైట్ ఫార్మర్డ్ గా ఉండాలి దానివల్ల ఇతర కొద్దిగా నష్టం కలిగిందనుకోండి ఆర్థికమైన నష్టం పెరిగినా ఏంటంటు భాగం మన హృదయం పరిరక్షణలు పవిత్రంగా నిలబెట్టుకోవాలి ఇంకా తర్వాత బతస్త ఉపదవ స్త్రియాభ్య క్రమక్రమంగా కర్మబంధం నుంచి ఉపరతి ఇటుక్రా క్రమక్రమంగా ఎలా మొదలు పెడతారు ముందు భోక్తృత్వాన్ని త్యాగం చేయండి భోక్తృత్వాన్ని ఎప్పుడైతే త్యాగం చేస్తారో తెల్లవారు వేస్తే వంద పనులు చోట పది పనులు ఈ పది పనులు కూడా ఏదో ఎవరికో సేవ చేసే రూపంలో ఓ పది పనులు ఉంటాయి వంద పనులు బదులు అయితే అక్కడ క్రియా ఉపరధ అయిపోయిన క్రమక్రమంగా ఆ కర్తృత్వం కూడా క్రమక్రమంగా పోయి ఆ పది పనుల్లో కూడా వీరికి కర్తృత్వం ఉండాలి అంటే అసలు క్రియా సమూహం పోయింది ఈ పని క్రమంగా ఉంటుంది తతస్త క్రియాభ్య ఉపదమ క్రమక్రమంగా అంత ఒక్క నాడే అవకాశంలాగా ఉండదు యోగ యొక్క శ్లోకం శనై శనై రాబోతోంది శ్లోకం నెల నెల్లగా చూసుకోవా ఈ ఉపనతి ఈ సంసారం నుంచి ఉపసంహారం చేయడం అనే ప్రతిని నేను చూసారా దీనికి ఏం కంగారా లేదు సవకాశంగా అవసరం లేదు సో పరుగెత్తి పాలు నిలిచి నీరు అదే యోగం దాని పేరు పరుగెత్తి పాలు సంసారం నిలిచి నీరు యోగం అలాగా క్రమంగా చేసుకోవాలి అని ఇది మహాభారత శాంతప శ్లోకాన్ని కోర్చు శంకర ప్రభుత్వం అర్వాత శ్లోకం యార్మేంద్రియా ఏకాదే తర్వాత నర్మస్వము సేక్ సర్వసల్పస్యాసీ యోగారూహస్ ప్ర రోచ్య కాబట్టి యోగాబృధుడి అయ్యినట్టుగా మాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు గుర్రం ఎక్కేప్పుడు గుర్రం ఎక్కిన తర్వాత గుర్రం ఎక్కడం నాకు చేపనైంది అని తెలుస్తుంది ఏనుగెక్కేప్పుడు ఏనుగెక్కడం చేపన అయింది అని తెలుస్తుంది అలాగే ఉంటేనే కూడా అలాగే తెలుస్తుంది యోగము అనే స్థితికి నేను చేరుకున్నాను అని ఎలా తెలుస్తుంది తెలుస్తుందండి మీరేం చెప్పితే ఎక్కడ మీరు ఎక్కుతూ ఉండండి మీకే తెలుస్తుంది సో అయినా కూడా ఒక సూచన కోసం ఇగ ఈ స్థితి మీ మనస్సుకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు యోగారూధులు అయినట్లుగా నిర్ధారణ అని శికృష్ణుడు చెప్తున్నారు అవతారంలో చూడండి అథే దాని కదా యోగారూధో సో యోగ ఆరుక్షు ఎలా ఉండాలి ఆరుహుడు యొక్క స్థితి ఏంటి చెప్పిన తర్వాత అథ దాని ఇప్పుడు యోగారూఢ కదా భవతి ఏ కాలం ఉన్నందు వీళ్ళు యోగారూఢుడు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఉంటున్నటువంటి అపేక్ష సాధకుల ఏదోకుంటుంది మీరు సాధన చెప్పారు మాకు బాగానే ఈ సాధన మాకు సిద్ధించిందనే ఎలా తెలుస్తుంది ఒక సందేహం ఉండటం దానికి సమాధానం చెప్తున్నారు పైగా అశ్వారూఢ నిజారూఢ ఇవన్నీ కూడా లోకంలో ప్రసిద్ధ యోగారూఢ ప్రసిద్ధం కాదు అందరికీ తెలుసున్న సమాచారం కాదు కాబట్టి దాన్ని పరిగెట్టుకుని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఓకే తదా యోగాబోధ ఉచితే యదా తదా రెండు ఉన్నాయి సాధారణంగా యదా ఉంటే తదా ఉండకపోయినా పర్వాలేదు తదా మనం అత్యాహారం కొన్ని తెచ్చిపెట్టుకుంటాం తదా ఉంటే ఎలా లేకుండా పర్వాలేదు ఏదో ఒకటి ఉంటే సరిపడుతుంది కానీ ఎక్కడైనా శ్లోకంలో రెండు అది చాలా పక్కగా ఎంఫసైజ్ చేసి చెప్పడం కోసం ఆ రెండు పదాలు వేస్తారు అంటే ఆ రెండు విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉన్నాయి సమా అని చెప్పడం కోసం యదా తద అని పదాలు ప్రయోగిస్తారు అప్పుడు వాడు యోగారూహుడు అయినట్టు లెక్క యోగారూహుడు ఏంటంటే తిరుపతి కొండ ఎక్కడం అది సప్త సప్త సప్త మంతాలను దాటేసి అక్కడికి చేరుకున్నాడు అనుకుంటాడు అదే అంతః కోపం సో ఆ సప్త భూమికలను అతిక్రమించి వాడు యోగారూహుడు అప్పుడయ్యాడు అప్పుడు చెప్పచ్చు ఆయన యోగారూహుడు అయ్యాడే ఎప్పుడు యదా ఎప్పుడైతే నా అనుసజ్జతే అనుంది అనుసజ్జతే అను అంటే తర్వాత సజ్జతే అంటే ఆసక్తి కలిగి నా పక్ష ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు ఇంద్రియస్ంద్రియస్యాథే రాగద్వేషం వ్యవస్థితం అని ఒక శ్లోకం వచ్చింది ఇంతకుముందు ఇప్పుడు ఏదైనా ఒక శబ్దాన్ని విన్నారనుకోండి శబ్దాన్ని చెవితో వింటాం వినడం ఆ తరువాత దాని ఎందో ఆసక్తి కలగడం ఇప్పుడు మ్యూజిక్ అని ఇదో పెద్ద ఫ్యాంట్ కింద నడుస్తూ ఉంటుంది ప్రపంచంలో మ్యూజిక్ ఇప్పుడు మ్యూజిక్ అస్తమానం ఏం వింటారని మ్యూజిక్ ఏదో పెట్టా కొంచెం మ్యూజిక్ కానీ అంటే ఇప్పుడు ఈ మధ్యన ఈ ఐ పాట అని ఇవన్నీ ఇవన్నీ న్యాయమని ఇవన్నీ వచ్చాయి దీంట్లో ఎలా ఎక్టేజ్ చేస్తారంటే సపోజ్ మీరు ఏదైనా మ్యూజిక్ వినాలనుకోండి ఓ పాట విన్న అంటే ముందు ఇవ్వలేదు పాట ఇప్పుడు మొదటిసారి విన్నారు వెళ్ళిన వెంటనే అబోహ్ ఈ పాట చాలా బాగుంది వెంటనే యూకన్ డౌన్లోడ్ ఇమీడియట్లీ యూకన్ డౌన్లోడ్ ఈ నేమం పెట్టుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసే డౌన్లోడ్ చేసేం చేస్తాం ఏం చేస్తాం అలా వింటూ ఉంటాయి ఇప్పుడు ఏమిటి అను సత్య అవుతుంది కలిపిన ముందు వింటారు విని దానికి అతుక్కుపోతారు గ్లు అంటారు గ్లు అతుక్కుకోవడం శక్తి అంటే అతుక్కుపోవడం హిందీలో ఈ అతికించే పిండి ఉంటుంది దాన్ని శక్తి కూడా అంటారు సో ఆ పాట విడతాడో అతుక్కుపోతాడు అబ్బా ఎంత బాగుంది పాట సో అలా వినగానే రంగీలా రంగీలా అని ఏదో వినబడుతుంది అంతే ఈ పాట మన దగ్గర ఉండాల్సిందే అని దాన్ని డౌన్లోడ్ చేసేసి ఉంటాడు ఇది అనుసరించే ఆ శబ్దము ఇంద్రియార్థమది ఇంద్రియము యొక్క విషయం అలాగే ఏదో ఐటమ్ ఎవరో స్వామిజీ మీరు స్వీట్ తిన్నారా అని ఏదో ఎవరో ఇస్తారు అది నోట్లో వేసుకుంటాం వేసుకుంటే అబ్బా చాలా బాగుందో అది ఇది నువ్వు ఓ కేజీ పుట్టుతా అదే ఒక కేజీ తెప్పించుతావు మొట్టకొచ్చి ఇస్తాడు మొదటిసారి ప్రేమ పొట్టుకొచ్చిస్తాడు ఆయన ఇష్టపడ్డాడు కదా ఇస్తాడు ఆ తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత స్వామిజీ ఫోన్ చేసి భగవద్గీత ఫోన్ చేస్తాను ఈ సంగతి నేను చెప్తాను అప్పుడు నువ్వు తెచ్చి అవుతున్నావు ఆ కేజీ అది తీసుకుంట్రా అని మళ్ళీ ప్రమాయించాలనుకోండి రెండోసారి కొంచెం గౌతమ దత్త గారికి ఏమట వల్ల స్వామీజీ గీతం వినవడుగుతుంటే స్వీట్ అంటాడు ఏమిటైనా మూడోసారి మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఇలా అడిగారంటే ఇంకా ఫోన్ చేయడం మానసి వాడి విషయం తెలుసు సో ఈ అను సత్య అను ముందు ఒకసారి అనుభవం చేసి భోగం తప్పు భోగాసక్తి తప్పు భోగం తప్పు అలాగే కర్మ బంధించదు కర్మాసక్తి బంధిస్తారు ఇప్పుడు కూడా ఆసక్తి బంధిస్తుందండి కర్మ బంధించదు ఆ కర్మ ఎందు అహంకారం మమకారాలు వచ్చుకుంటేనే బంధం కర్మ చేసేవాడిని నేను దాని ఫలం నాకు కావాలి ఫలం అంటే మమకారం భోగం బంధించదు ఇప్పుడు భోగం ఇప్పుడు మీరు ఓడించారు కూర ఓడించారు అనుకోండి కూర మంచి రుచిగా ఉందనుకోండి రుచిగా ఉంటే ఇప్పుడు ఈ రుచి బంధించేస్తుందేమో నాకు తెలియకూడదు అని అలాగే ఎక్కడ కుదుర్తుందని రుచి తెలియకుండా ఎలా ఉంటుంది రుచి తెలుస్తుంది ఎటువంటి ధర్మధారని చేస్తుంది అంతగా రుచి తెలుస్తుంది సో ఆ అది బంధించేది రుచి తెలిసినంత మాత్రం అది ఆ ఇదే రుచి కావాలండి అని మీరు అన్నారంటే ఒక్కసారి అన్నారంటే పడిపోయారు ఎదరో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ప్రేమతో మనకి మనకే తెలుసుకోకున్నా పడిపోయారు అలాగే రూపం రూపం మీద జనులు ఆసక్తి పెట్టుకుంటారు రూపం మీద ఆసక్తి పెట్టుకుని ఈ రూపాసక్తి పెరిగి పెరిగి పెరిగి పూర్వ రూపం శిథిలం అయిపోతుంది అన్ని రూపాలు శిథిలం అయిపోతాయి నిలబడే రూపం ఏదీ లేదు అన్ని రూపాలు శిథిలం తమిళనాడులో దేవాలయం ఆ దేవాలయంలో మురుగల్ రాతి విగ్రహం ఉంది ఐదు సంవత్సరాల దేవాలయం వీళ్ళ అభిషేకాలు రెట్టించిన ఉత్సాహంతో అభిషేకాలు చేసి చేసి చేసి ఆ రాతి విగ్రహం యొక్క రూపురేఖ లేకుండా అయిపోయింది ఉండగా అయిపోయింది ఆ విగ్రహం ఇప్పుడు ఏం చేయాలి అని దాని మీద పెద్ద మీమాంస ఈ విగ్రహాన్ని ఏం చేయాలి ఈ విగ్రహానికే మళ్ళీ రూపు తీసుకురావాలా లేకపోతే దీనికి తీసి కొత్త విగ్రహం పెట్టాలా అలా పెట్టాలి ఒకడు కాదు పెట్టాలని ఇంకొకడు దీని మీద మల్ల పొలాలు పడిపోతే దాని మీద రెండు పక్షాలు మల్లన వాళ్ళు కొట్టేసుకుని తిట్టేసుకుని ప్రభుత్వం దగ్గరికి కొట్టే ఉంటుంది కోర్టుకంటే ఇలాగ తండాలు కొడుతున్నారు దీనే భూపాసక్తి అంటే అలా ఉంటుంది అలాగే దేవుడికి నామం దేవుడికి దామం అక్షు కదా దేవుడికి పెడతాం కదా సో ఆ దామం ఎలా ఉండాలి ఇలాగా ప్రాభ క్షేపులో ఉండాలా స్క్వేర్ షేపులో ఉండాలా దీని నామం అంటే అక్కర్లేదు ఇలా అడ్డగొట్టుకుండా ఉండొచ్చు తర్వాత ఒక రూపం ఒక కెమెరా వేసుకుంటే రూపం అలా అందంగా ఉందనుకో రికార్డు రికార్డు అని కాదా ఎందుకు ఆయన ఏం చేస్తాం అది రికార్డులో పెట్టా ఏం చేస్తాం రికార్డులు పెట్టి అప్పుడప్పుడు చూసి అయిపోయింది పడిపోయాడు దాన్నే సద్ది చేస్తాడు ఒక అందమైన రూపం ఉందనుకో నేను చూసి ఆనందించేసి ముందుకు వెళ్ళిపోయాడు దాన్ని పట్టేసుకుని పెట్టేసుకోవాలి ఒక ఆయన నాకు ఫోటో దిగిపోతుంది ఏ ఫోటో ఆగను ఎందుకంట ఫోటో తీయదండి ఎవరు మీ అభ్యంతరం అన్నట్లంటే ఫోటో ఎదురు ఆటలు ఎంచుకోమంటే ఫోటో ఉంటాయని తెలుస్తా అయితే మీ కెమెరా ఎదుగు ఉంటారు అక్కడ వేస్ట్ వేస్తే పోవాలి నువ్వు డూ దట్ ఇమీడియట్లీ ఇమీడియట్లీ కెమెరాను వేస్ట్ వేసుకువ్వాలి మళ్ళీ దరిగేసి చూడడం ఎవడెవరి చేసుకుంటే తీసుకొని నువ్వు దరిగేసి చూడకు ఎందుకంటే రూపం మీద మొహకారం పెంచుకుంటే ఆ రూపం గొప్ప ఓ అన్నాడు నాన్నగారు గరచిన కల్పంలో కోట్లాది జన్మలలో ఇటువంటి రూపం ఇంకొకటి వేకుండే రాబోయే కల్పాలలో కోట్లాది తరాలలో ఇటువంటి రూపం మళ్ళీ ఉండదు అని రాసేడ్ అవుతాం ఆ రూపం అలాగే ఒక రూపం ఉందంటే ఆ రూపం మళ్ళీ మీకు కోట్ల తరాలు ముందు కానీ వెనక కానీ మళ్ళీ ఉండదు రూపం యొక్క లక్షణం అది పోతుంది రూపం మీద ఆసక్తి పెట్టుకోకూడదు చూసి బాగుంటుంది బాగుంటే ఎంజాయ్ చేసేటో ముందుకు పెట్టుకోండి కాబట్టి ఈ విధంగా ఇంద్రియార్థములు ఎన్నైతే ఉన్నాయో శబ్దస్పర్శ రూపరస గ్రంథములునే అయితే ఉన్నాయి వీటి యొక్క భోగం కలగటంలో తప్పే అను భోగానంతరం నా స ఆసక్తి లేకుండా ఉంటే అంటే ఎక్కడా చుట్టుకోవడం ఎప్పుడు ముందుకు వెళుతూనే ఉంటాడు అందమైన రూపాలను చూస్తాడు బాగున్నాయంటాడు ముందుకు వెళ్ళిపోతాడు ఏ రూపం దగ్గర ఫిక్స్ అయిపోతుంది ఏ రుచి దగ్గర ఫిక్స్ అవ్వడం ఏ గంధం దగ్గర ఫిక్స్ కావడం దేని మీద ఆసక్తి లేకుండా ఉంటాడు అలాగైనా ఎంజాయ్ చేస్తాడు అటువంటి స్థితి అంటే బండ మొండి వారికి ఏం తెలియదు వారికి ఏ అందరం అలా అనుకోరు మీరు అన్నీ తెలుసు తెలియకపోవడం లేదు ఆర్ట్ ఫామ్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు కణేశ్వర అంట చూసినా అన్ని లక్షణాలు ఉంటాయి కానీ దేని మీద ఆసక్తి లేకుండా ఆ స్థితి చేరుకుంటే వాడు యోగారూపుడు అని చూద్దాం ఓం పూర్ణ నమగ శిష్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ హరి